అరవై రెండు ఆతని మూలమే జగమంతానిధి ఆతుమలో హరి మత్సరములేకున్ను మనసే రామరాజ్యము వచ్చినట్టే వచ్చితేను వలపేచవి ఇచ్చుకుందులేకున్నెక్కడైనా సుఖమే ఇచ్చకుడై హరితనకీయని నెట్టుకొని నడిచితే నిజమే మూలధనము పట్టినదే వ్రతమైతే భవమే మేలు జట్టిగా నొనగూడితే సంసారమే ఫలము ఇరిదనకు నీయవలె గాని చెప్పినట్లు చేసితేను చేరి దేహమే చుట్టము తప్పులు లేనిది అయితే ధర్మమే సొమ్ము చొప్పున హరిదాసులు చూచిన దిది ఎప్పుడు శ్రీవేంకటేశుడియ్యవలె గాని